నా ఓపెనింగ్ ప్లేయర్ జయ విజయా పరిశుధుడా ప్రేమ తండి దేవ గొప్ప రాజ గొప్ప ప్రభా నీ పా తండ్రి ఇంత మంచి అవకాశం మాకు అనుగుణించినందుకు కొందనాలు రాజా ఏసయ్య మరి పొద్దున్న నుంచి ఇప్పుడు నీ కొందనాలు తండ్రి నేను మరి ఎంతో గొప్ప దేవుడో తండ్రి నేను వేసే ప్రభా మీరు రెక్కల కింద మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు నీకు వందల తంపడం దినములు చెడ్డాగా ఉన్న ప్రభా సద్దినే పోకుండా నేను వేసే ప్రభా సమయాన్ని నేనే వృద్ధపరచకుండా ప్రభా సమయాన్ని కాపాడుకోమని చెప్తున్న తండ్రి నీకు వందల తంపడం అనేకలకు నీ స్వార్థ అందబడాల తండ్రి ప్రభా అలాగ మమ్మల్ని తీర్చిదిద్దినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభ మరి నేను వేసే ప్రభా నీ పేరు తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రభా నీ లోకం అంతా అయోమయంగా నేనేసే ప్రభా గల్బిలిగా ఉన్నది ఫైనాన్షియల్ ట్రబుల్స్గా ఉన్నది తండ్రి నేను ఎభ ఒక దేశానికి ఒక దేశానికి పడట్లేదు తండ్రి ప్రభా ప్రతి ఒక్క దేశానికి శాంతి సంబంధం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా మరి నేను ఎరి ఏ ఆరోధనలో పాల్గొంటున్నా ప్రభా ప్రతి ఒక్క ప్రదర్శన సిస్టమ్ దీవించి ఆస్వాదించండి వాళ్ళు టైం తీసుకొని వచ్చినందుకు నీకు ఎంతో మన తండ్రి ప్రభా మరి ఆరోధన అంతే సమయంలో మాకు తోడు నెట్గా ఉన్నామని ఏ అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ అనురాగసయ్యా ఆనంద ఇసయ్య అందరినీ ఒకే రీతిగా ప్రేమించే క్రిస్తు ఈసయ్యా అనురాగ సయ్యా ఆనంద ఈసయ అందరినీ ఒకే రీతిగా ప్రేమించే క్రిస్తు ఈసయ్యా అనురాగా అందరినీ ఒక రీతిగా ప్రేమించే క్రితయ దిక్కులేకయున్న నన్ను చీర దీశను మక్కువతో స్వస్థపరిచి చక్కపరచెను దిక్కు ఉన్న నన్ను చీర దీశను మక్కువతో పక్క చేరి స్వస్థపరచెను 레� wholesalder kathop де chanan developer Quéilk thoiap 누리�rutur Then after weStart on our homes First Ralph Home knows the sablourij of our home I'm a newisteer in wonderful places అందరి నీ ఒకే రీతిగా ప్రేమించే క్రీస్తు ఇసయ్యా అనురాగసయ్య ఆనంద ఇసయ్య అందరి నీ ఒకే రీతిగా ప్రేమించే క్రిస్తన్న జనులలో ముందు చేరితే దాగి దాగి ప్రభావస్త్రం జింగు తాగితే ముగియన్న జనుల ముందు చేరితి దాగి దాగి ప్రభు వస్త్రం చెంగితాకి ఆగిపోయను నా రక్తదారలు ఆగిపోయను నా రక్తదారలు నేను సోదను నా ప్రభు నివంబి నేను సోదరు నా ప్రభు నివేంబయా ఓ ఆ అనురాగయ్య ఆనంద ఎసయ్య అందరినీ ఒకే రీతిగా క్రిస్తుయ్యాచియిక నీళ్ళతో కాలు కడిగితే నా ముచ్చటైన కురులతో కాలు తుచితి ఏచియ చి కన్నీళ్ళతో కాలు కడిగితే నా ముచ్చటైన కురులతో కాలు తుచితి ముద్దులు పెడితే పరిశుద్ధ పాదము ముద్దులు పెడితే పరిశుద్ధ పాదము నా పాపములన్ని క్షమీగించినప్పుడే నా పాపముళ్ళన్నీ క్షమీగించినప్పుడే ఓ ఆ ఓ అనురాగా ఆనంద యుస andeni mukeritiga preminche krist yesayya anrada yesayya nandaya yesayya andeni mukeritiga preminche krist yesayya nenella pudu yehova nu sannutinchedan నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు నేనెల్లప్పుడు యహోవాను సన్నతించదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు అంతానా మేలుకే ఆరాధన యేసుకే అంతనా మంచుకే తన చిత్తమును తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుంచుట మానను ఆరాధనాపను స్త మానను స్త మానను కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చే జారినా కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన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 అంత మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శుతించుట మానను ఆరాధనాపను శుతించుట శృతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలు పగిలినా ఆసులన్నీ కోల్పోయినా కన్నవారెనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా ఏహో వాయిచ్చను ఏహోవా తీసుకొనెను ఏహో వాయిచను ఏహోవా తీసుకొనెను ఆయనా నామమునకే మునకే స్తు కలుగుగాకా ఆయన నామ మునకే స్తు కలుగుగాక అంతాన మేలుకే ఆరాధనకే అంత నమికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శ్రుతించుటమానను ఆరాధనాపను శుతి చుట మానను శుతించుటమానను సంకల్పాన పిలుపొంది నిన్ను ప్రేమించు నాకు సమస్తము సమకోడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకోడి మేలుకై జరుగును యేసుని స్వారూప్యము నేను పొందాలని యేసుని స్వారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన శిలువకై అనుమతించినాయి విలువైన శిలువకై అంత మేలుకే ఆరాధన యేసుకే అంతా నా తన చిత్తమునకు తలవంచితే తన చిత్తమునకు తలవంచితే వంచితే ఆరాధనాపను శుతి చుట మానను ఆరాధనాపను శృతి చుట మానను శుతించుట మానను నేను ఎల్లప్పుడు యహోవాను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ నేనిల్లపుడు యహోవాను సన్నుతించదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ అంత మేలుకి ఆరాధనేసుకే అంత మంచుకే తన చిత్తమునకు తల వంచి తన చిత్తల వంచితే ఆరాధనాపను స్టమానూ స్టమాన చుట మానను హలోయ మన మధ్యలో దీప సిస్టర్ గారు మనకు వాక్యం పంచుకుంటారు అన్న శామ్స్ థర్టీ నాలుగో వచనము ప్రాధ్యం చేసుకొని స్టార్ట్ చేద్దాము పరిశుద్ధ ప్రేమల దేవ కృపణి ప్రభాకలేని వంద్ఞత స్థుతులు స్తోత హజ పరిశుద్ధ సర్వశక్తిమంతుడ సర్వాధికారి వందనాల ప్రభా దేవా ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా యొక్క ప్రెసిడెన్స్ మా మధ్యలో జరిగినాయి అని మేము విశ్వసిస్తున్నాం మేము నమ్ముతున్న ప్రభా అదే రీతిగా ప్రభా మరి వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా మరి పరు లొక మాకు దాయిచ్చేయండి ప్రభా మాకున్న సొంత తలంపులు సొంత ఆలోచన అన్నిటినీ ప్రభా యేసూ కృష్ణ నామంలో గద్ది కొట్టివేసి ప్రభా నీ యొక్క తలంపులకు ప్రభా చోటుచి నడుచుకుంటాం ప్రభా మరి నీ యొక్క తలంపుల చిత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయసూ ప్రభా మరి మీరేమో ప్రభా నాలో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రభా మరి పలు యొక్క జ్ఞానం దయచేయండి మరి వాక్యం ధ్యానిస్తుండే కదా ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మరుదన మేము రాసుకొని ఉండాలి ప్రభా ఆ వాక్యం మేము పాటించే వారు ఎలా ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దివాచప్రభా మరి ప్రతి ఒక్క ఆటంకాన్ని ప్రభా ప్రతి ఒక్క ఆటంకాన్ని ఏచుక్రీసు నామంలో గద్దటి వేసి ప్రభా మరి యొక్క పరిశుద్ధించమకు నడిపింపు దయచేయమని ఏచు కృషి నామంలో ప్రార్థిష్టం తండ్రి ఆమె సైన్స్ థర్టీ అందులో ఫోర్త్ వచ్చిన చూసుకుంటే ఎహోవా నా అంతము ఎటులా ఉన్నది నా దినములో ప్రయా సమానము ఎంత ఎత్త నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని గొరుచున్నాను నా దినము పరిమాణము నీవు చేసి ఉన్నావు నీ సన్నిధి నా ఆయుష్కర్యములను లేనై ఉన్నది ఎంత స్థిరమైనయో ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు అంటే ఇక్కడ దేవుడు ఏమని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 అది నాకు బయలుపరచ ప్రభావం తెలియజేయమని అడుగుతున్నాడు ఎందుకంటే దావిదు కోసం మనకు అందరికీ తెలిసిందే ఆ దావిదో చేసిన తప్పు అది చాలా ఘోరమైనది అయినా ఆయన అని వేసింది కానీ చేసిన తప్పు ఏంటంటే ఏ స్త్రీతో అయితే ఆయన మిస్బిహేవ్ గా చేశాడో ఆ స్త్రీ భర్తని చంపడమే ఘోరమైన పాపము అంటే మనిషి బ్రతుకుంటే అది వేరే కానీ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 ఇద్దర్ విషయంలో అంటే మెయిన్ గా ఒక ప్రాణం తీయడం అంటే అది చాలా ఘోరమైనది కదా లోకంలో ఎన్నో తప్పులు చేస్తుంది ఎవరు క్షమిస్తారు కానీ ఆ ప్రాణము తీసే అధికారం లేదు కానీ ఆ ప్రాణము ఆయనే ఆ వెళ్ళేటప్పుడు ఎవరైతే ఫ్రంట్ నిల్చుంటారో వాళ్ళకి కప్పచెప్పించి లెటర్ ఆపించి ఈ స్టోరీ అంతా మనకు తెలిసింది ఆ పర్సన్ ని చంపపీయడము ఇలా జరిగిపోవడం స్టార్ట్ అయితే అంటే ఇక్కడ ఆయన బాగా పచ్చితప ఎక్కడ పడ్డాడంటే ఒక ప్రాణాన్ని తీసేసిన ఆ దావిదు ఒక ప్రాణాన్ని తీసేనందుకు ఆయన చాలా బాధపడ్డాడు దావిదు అట్లనే దేవుని సన్నిధిలో కూడా ఆయన గోజారుతున్నాడు ప్రభా చేసిన ప్రతి తప్పుని క్షమించు ప్రభు అయితే అది తలుచుకుంటూ ఆయన ప్రాధ్యం చేస్తూ ఉంటే ఇక్కడ దేవుడు ఆయన విషయంలో మరి దేవుణ్ణి అడుగుతున్నారు యహోవన అంతమూ ఎటులో ఉన్నది నా దినములు ప్రమాణము ఆ ప్రమాణము ఎంతదై నాకు తెలుపుము నా ఆయు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని చున్నాను చూడండి ఆ మనము దినమంతా తిరుగుతాము చేస్తాము అక్కడికి పరిగెత్తుతాము ఆయన సమయం దగ్గరలో ఉందని తెలుసు తెలిసినాక కూడా ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ సరైన మార్గం సరైన మార్గంలో వెళ్ళకుండా చేద్దాంలే చేద్దాంలే అని అనుకుంటా మనము ఎట్లంటే న్యాచురల్ గా మనం బ్రతకడానికి ప్రతిదీ చేసుకోగలుగుతున్నాం కాని ఆత్మీయమైన పరిస్థితిలో చూసుకుంటే అది మధ్యలో వారికి ఆగిపోతుంది వెళ్దాంలే అని అనుకుంటాం ఒక స్టెప్ ముందుకు వెళ్ళలేకపోతున్నాము ప్రార్థన చేద్దాంలే అని అనుకుంటాం కానీ ఒక స్టెప్ ముందుకు వెళ్ళలేకపోతున్నాము అట్లా చూసుకుంటే ఎట్లా అంటే లోకంలో బ్రతికేదిగా మాత్రం బాగానే బ్రతుకుతున్నారు బాగానే వెళ్ళిపోతున్నారు కానీ ఆత్మీయమైన పరిస్థితికి వచ్చేసరికి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 మనం జీవించేది ప్రతి అడుగులు ఆయన తెలిసి వేసే ప్రభుకి ఆయన కండ్ల ముందు నుంచి మనం ఎక్కడ తప్పించుకోలేం కాబట్టి ప్రతిదీ ఆయనని అడితే ఆయన చూపించే దేవుడు కాబట్టి ఆ సమయంలో దావి దడుగుతున్నాడు మరి ఆయన దినం ఇలాంటిది ఆ ఎందుకంటే నాకు ఆ ఈ వాక్యం ధ్యానించినప్పుడు నాకు దేవుడు పాట జ్ఞాపకం చేసిన బ్రతుకు దినముల లెక్కింప నేర్పము కదా అంటే బ్రతుకు దినము ఉన్నంత వరకు మనకు దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు ఆడ గడుగున మనకు నేర్పిస్తుంటాడు ఎప్పుడు అంటే ఆయన విశ్రాంతిలో మనం ఎంటైన్ అయినప్పుడు మనకున్న సమస్తము భారము అంతా ఏచి ప్రభు వేసినప్పుడు దేవుని కంప్లీట్ గా ఆధారపడినప్పుడు ఆయన డెఫినెట్ గా మనం వెళ్ళే రోజు మనం ఏ మార్గం చూజ్ చేసుకుంటున్నామో మనం ఎట్టు నడుచుకుంటున్నామో ప్రతిదీ దేవుడు మనకు తోడయ్యండి నడిపిస్తాడు ఎందుకంటే ఆయన మనం అడుగుతున్నాం దేవం మా బ్రతుకు దినము నేర్పించమని కదా అంత మెట్లో ఉంది అవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఆ మొన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ రూపా ప్రార్థన ఫోన్ చేసామంట మా ఫ్రెండ్ ఒక ఆమె ఎంత బాధపడుతుందంటే తన లైఫ్లో చాలా బాధపడుతుంది తనకి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు ఏడు నా దగ్గర నేను ఆమెకి ఎంత ఓదార్చినా ఆమెకి తృప్తి లేదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం పట్టుకొని ఆమెకు చెప్తున్నా ఆమె మైండ్ అట్లా అయిపోయింది ఆమె కోసం నేను చెప్తాను అన్ని చేస్తున్నా అప్పుడు నాకు ఆమె చెప్పే వర్డ్సెస్ ఎట్లా ఉన్నాయంటే తనకు బాగా ఫోన్ ఫోబియా అనేది ఉంది ఇంకొకటి ఏంటంటే ఆమె ప్రతిదీ ఊహించుకుంటుందో మరి ఏం చేస్తుందో నాకు అంత క్లారిటీగా తెలియట్లేదు కానీ ఆమె హ్యాకర్స్ నన్ను హ్యాక్ చేస్తున్నారు వాళ్ళందరు నన్ను ఈ విధంగా పీడిస్తున్నారు ఇవన్నీ చెప్పేసరికి నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది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 అందులో పొలిటికల్ లీడర్స్ అందరు కలిసే ఉన్నారు అదంతా క్రైస్తవులే చేస్తున్నారు అని అంటుంది అంటే ఆమె మైండ్ ఆ విధంగా అయిపోయింది నా లైఫ్ ఇట్లా ఉందని చెప్తుంది ఆమెనే అంటే నా విషయంలో కదా తన విషయంలోనే చెప్తుంది తన విషయంలో ఎవరు నా కోసం సమాధి చేసి పెట్టినరు నన్ను అందులో చంపేసి అంటున్నారు ఇట్లా చంపుతా అంటున్నా నన్ను అట్లా చంపుతా అంటున్నారు అని తనంతగానం చెప్తుంటే నేను ఒకటే మాట చెప్పిన తనకి ఆ యోబు విషయంలో జ్ఞాపకం చేసినాను యోబుకి ప్రతి సమస్య వచ్చింది తను కూడా ఆత్మీయమైన యుద్ధం చేసినప్పుడు శరీరకరంగా ఆత్మీయంగా రెండిట్లో ఆయన యుద్ధంలో విజయం పొందినడు ఎందుకనంటే ప్రతి కష్టము నష్టము ఆయన భరించడు ప్రతిదీ దేవుడు ఆ సమస్య మన దగ్గరికి వస్తుంది ఆయన ఆజ్ఞ ఇబ్బంది ఏది మనకి రాదు అని తనకు ఆ విధంగా చెప్పినను ఆత్మీయమైన జీవితంలో కూడా అది యుద్ధము ఆ యుద్ధంలో నువ్వు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 వాటికి దేవుడు తక్షణమే వాక్యాలు చూపిస్తున్నా ఆమె చెప్తానున్నా నువ్వు ఇవన్నీ వదిలేసా దేవుని యొక్క సేవకో అని ఆమెకి చెప్పి ఆమెకి హెచ్చరించినాను ఆమె అంటుంది దేవుడు నాకేం విలువలే సేవక అని నేను దేవుడు ఎప్పుడో నేను చూజ్ చేసుకున్నా ఎప్పుడో నేను పిలిచి నువ్వు సేవకి వెళ్ళి ఇలాంటి సమస్యలు కూడా తను చెప్పినాను ఇంకా ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది ఇంకా దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తన్నా చెప్తూనే ఉన్నా ఒక్కటి ఏంటంటే మనం తలలింపుల ద్వారానే మూర్చపోతాము అంటే మన బ్రతుకు దినమును ఎట్లా ఉండాలి మనం ఎట్లా నడుచుకోవాలి మనం ఆత్మీయమైన జీవితంలో ఎట్లా ఉండాలో ఆమెకి ఈ వాక్యాల ద్వారా తెలియజేస్తున్నాయి అనమాట కొన్ని వాక్యాలను తనకి నేను దేవుడు బయలుపరిచిన ప్రతి వాక్యాలకు చెప్పుకుంటేనే వచ్చినాను అంటే గొప్పతనం కోసం నేను అంటలేను ఆమె హృద్యంలో ఎంత బాధపడుతుంది ఆమె ఆత్మీయమైన పరిస్థితి ఎట్లా ఉంది నాకు ఆ టైంలో ఈ వాక్యలు జ్ఞాపకం వస్తున్నాయి ఆమె చెప్తే కూడా ఎట్లా అంటే నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నా అన్నట్లే మాట్లాడతారు నేనన్నా ఫస్ట్ నీ పాపాణ దేవస్థానిధిలో ఒప్పుకో ఇవన్నీ నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఏడుస్తుంది గాని ఆమె యుద్ధం చేస్తుంది దృష్టంతో ఆమె ఇవన్నీ ఇట్లా క్లియర్ గా అర్థమైపోతున్నాయి డైరెక్ట్ గా చెప్తే ఏడా ఏడా బాధ అని అనుకునే లాస్ట్ నేనైతే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 నీ లైఫ్ లో అంటే ఆ వాక్యం నీ లైఫ్ లో నెరవేరని ప్రార్థన చేసుకో అని కూడా తనకి చెప్పిన సర్వంగా కవచం కూడా నువ్వు ధరించుకో ఈ విధంగా తనకు బలపరిచి బలపరిచి బలపరిచి లాస్ట్ కి ఆ తను నిజం అనుకుంటుంది ఇంకా లాస్ట్ కి సరేలే సరేలే ఎందుకంటే తనకి ఎన్నిసార్లు చెప్పిన ప్రార్థన పెట్టించుకో ప్రేయర్ మీటింగ్ పెట్టించుకో వాళ్ళకి ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోయే వాళ్ళు కూడా ఆ సరే వాళ్ళు కూడా రావట్లేరు అది కూడా తన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 ఆ ఒకసారి ఆమె కోసం కూడా మీరు ప్రార్థనలు పెట్టండి ఎందుకంటే ప్రతి బ్రతుకు దినములు ఏవైనా కానీ దేవుడే లెక్క ఆయన కంటి నుంచి మనం ఎక్కడ దాగలేము మన ఏంటంటే మనం నడుచుకునే బిహేవియర్ ఏ విధంగా ఉందో ఆ ప్రతిదీ దేవుడు లెక్క కాబట్టి మన ఆత్మీయమైన జీవితం బలపడడానికే దేవుడు ప్రతిదీ మనకు బయలుపరుస్తుంటాడు అని తనతో చెప్పినాం మీ ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు ఈ వాక్యంలో ఎందుకు నాకు దేవుడు జ్ఞాపకం చేస్తాడంటే మనం దేవుని యొక్క విశ్రాంతిలో ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చినా మనం విజయం పొందగలుగుతాము కానీ మనము ఎక్కడ పడిపోతాము మనం బ్రతుకు దినంలో ఎల్లప్పుడూ నా దినములు ప్రా ఎంత అయినదో నాకు తెలుపు అని కదా నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని చిన్నాను నేను దేని కొరకు మనం దేని కొరకు మనం కనపడ కనిపెట్టాల్సింది ఒక్కటే మనం దేవుని యొక్క వాక్యాన్ని కనిపెడుతూనే ఉండాలా ఆయన వాక్యాన్ని కనిపెట్టిన కొద్దికి ఆ దేవుడు ఇంకా మనకు బయలుపరుస్తూ ఉంటాడు ఇంకా మన సేవ జీవితంలో మనం వెళ్తాము కొన్ని ఆత్మలో దేవుడు మనకు అప్పు చెప్పినప్పుడు ఒక్కొక్క ఆత్మ ఏ విధంగా నడుచుకుంటుంది వాళ్ళు దేవుళ్ళలో నడిచినరా లేదా ఇవన్నీ కూడా మనకు దేవుడు అట్లా కూడా బయలుపరుస్తూ ఉంటాడు అందుకే ఫస్ట్ మనం కనిపెట్టాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాలు దినదినం చదవాలా ఆయన రాకడ కోసం మనం కనిపెడతా ఉండాలా నేను నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమం అన్నిటినీ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 మళ్ళా రిపీటెడ్ గా తప్పు పనిచేస్తే అది అతిక్రమం కిందకి వెళ్ళిపోతుంది అందుకే అల్లాంటి నుంచే మమ్మల్ని విడిపించు ప్రభా అని దావిదు దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతున్నాడు ఎందుకంటే ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు హెబ్రి గ్రంథంలో కూడా చూపించాను ఎట్లా అంటే మనం దేవునిలో కరెక్ట్ గా మన అంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉండి ఆయన సందర్భంగా మనం నడుచుకునేటప్పుడు ఆయన చిన్న బిడ్డగా మనం చీకరింపబడినప్పుడు అండ్ ఇట్లా విదంగా ఆ విధంగా మనం వెళ్ళినప్పుడు అనమాట దుష్టుడు మనం ఏ విధంగా శోధిస్తుందంటే మనకు హెబ్రిలో తెలిసిపోతుంది దేవుని యొక్క విశ్రాంతిలో మనం ఎంటర్ మనకు ఫస్ట్ శోధన ఏ విధంగా వస్తుందంటే తలంపుల ద్వారానే మోసపోతుంటాము ఎట్లా తలంపులకు కలగడం పల్లె ఇప్పుడు మనకు యోహన్ స్వార్తలకు ఉంటుంది యోహన్ ఫస్ట్ యోహన్ చాపటలో ఫస్ట్ యోహాన్ అనుకుంటా ఫస్ట్ యువన సెకండ్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వచ్చడంలో మనకు ఉంటది ఎట్లంటే ఈ లోకంలో ఏదైనా కానీ మన కళ్ళకు ఏది కనిపించినా అది మనం ఇష్టపడతూ ఉంటాము అట్లా ఇష్టపడడం వల్ల అది ఏమైపోతుందంటే మన తలంపులు తెలియపోయడం వల్ల మనం ఎట్లా అంటే తప్పులలో పడుతు ఉంటాము ఆ తప్పులలో పడద్దు అంటే మన తలంపులకు మనం చోటు ఇవ్వద్దు దేవుని యొక్క తలంపులకు చోటు ఇచ్చి నడుచుకోవాలి ఎందుకంటే శరీరాశ నేత్రాశ జీవోపుడమ్మము ఆ ఇది మనలో ఉండదు అని దేవుడు చెప్తున్నారు ఎందుకంటే ఆ ఈ లోకంలో ఆ ఫస్ట్ యుహాన్ సెకండ్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వచ్చిన ఉంటది ఈ లోకం లోకంలో ఉన్న వాటిని అయినా లోకంలో ప్రేమించిన ఎలా ప్రేమ వారిలో లేనట్ కదా అంటే ఈ లోకాన్ని ప్రేమించిన ప్రతి వారు ఎట్లంటే ఉంటారు చూడకి కండకి అట్రాక్షన్ గా ఉంటది కాని తల్లంపుల చేత మోసపోతుంటారు ఎందుకంటే అప్పుడే ఆ క్షణమే వాళ్ళు ఊహించుకున్నప్పుడు వాళ్ళ అక్షణమే వాళ్ళు ఆ ధ్యాని ప్రతిది వాళ్ళు డ్రీమ్స్ లో వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ శరీరాశ నేత్ర జీవోపుడమం అనేది వాళ్ళలో ఉండిపోతాయి కాబట్టి లోకానికి చోటిస్తా ఉంటారు అలాంటి వాళ్ళు అందుకే దేవుడు ఏమంటారు మనకు ఫస్ట్ వ్యూహాను సెకండ్ చాప్టర్ లో ఫోర్టీన్త్ వచ్చిన అంటారు ఆ చిన్న పిల్లల మీరు తండ్రి ఎరిగి ఉన్నారు గను మీకు రాయిచున్నాను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 ప్పుడు దేవులో మనం వెళ్ళేటప్పుడు మనకు దుష్టుడు బాణం వేసేది మన తలంపుల చేతనే ఎందుకంటే అది హెబ్రి ఫోర్త్ చాప్టర్ లో మనకు ఉంటది క్లియర్ గా ఆ హెబ్రి ఫోర్త్ చాప్టర్ మొత్తం చదవండి ఆయన విశ్రాంతి కోసం చెప్తాడు ఆ విశ్రాంతిలోకి ఎంటర్ దేవుడు అక్కడే మనకు బయలుపరుశాడు ఎట్లా అంటే మనం విశ్రాంతిలో ప్రవేశిస్తూనే ఉన్నాం కానీ మనకు తెలియకుండానే ఆలోచన ద్వారా మోసపోతామని అందులో అక్కడ రాసి ఉంటది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 పాపం నుంచి విడుదల పొందడానికి ఆయన సన్నిధిలో ఎవ్రీడే మనము ప్రార్థనలో పెట్టుకోవాలా సెకండ్ పాయింట్ అది థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తేనే ఆ ఎక్కడ పోయినా అంటే విశ్రాంతిలో ప్రవేశించినంత మాత్రం సమస్యలు రావని కాదు దేవుని యొక్క విశ్రాంతిలో మనం వెళ్ళినప్పుడు ప్రతి సమస్యను విజయం పొందడానికి వాటన్నిటి మీద దేవుడు మనకి శత్రు మీద అధికారం అనుగ్రహించుకున్నడం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనకు విజయం అనేది ఉంటది ఆ విజయంలో మనం అంటే సమస్య వచ్చింది ఆ సమస్యను జయించే మనం ముందుకు వెళ్ళగలుగుతాము కాబట్టి దేవుడు అదే చెప్తుండ్రు ప్రతి ఆలోచన ద్వారా మనం మోసపోవద్దని అందుకే మన తలెంపులు కొట్టేసుకొని దేవుని తలంపులకు చోటించి నడుచుకోవాలా ఇక్కడ నైన్ నైన్త్ చాప్టర్కి వెళతా మాకు జ్ఞా జ్ఞాన హృదయము కలగ కలుగునట్లుగా చేయము మీ దినములు లెక్కించుడకు మాకు నేర్పు అంటే మనము జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం కనిపెడుతుంటామో అప్పుడే జ్ఞానం అన్నది మనకు పెరుగుతుంటది నెక్స్ట్ మన దినములు ఎలా ఎట్లా ఉంటాయో లెక్కించడకు మాకు నేర్పుమా అంటే అప్పుడు మనం ఏ విధంగా నడుచుకుంటుంటామో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటుంటేనే కదా జ్ఞానం అన్నది పెరుగుతుంది ఒకటేసారి వాక్యం చదివినంత మాత్రం అర్థం కాదు ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాని ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాము అంటే ఒకటేసారి పరిశుద్ధాత్మ దిగదు కదా దాన్ని కనిపెడితేనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీద కుమరింపబడుతుంది ఆ టైంలో కూడా అంతే ఆ అందరూ కూడా ఆ పైన మీద మీద కూర్చొని దేవుని సన్నిధిలో వాళ్ళ పరిశుద్ధాత్మని కనిపెడుతూ ఉంటేనే దేవుని ఆత్మ వాళ్ళ మీద గాలి వచ్చి వాళ్ళ పైన అప్పుడు వాళ్ళందరూ భాష మాట్లాడడం స్టార్ట్ చేస్తారు అదే రీతిగా దేవుని యొక్క వాక్యం కూడా ఇది అదే చెప్తా అంటే దేవుని కనిపెట్టడం వల్ల మనకు జ్ఞానం అనేది పెరుగుతుంది కలుగుజేయము మీ తినములో లెక్కించట్టుకు మాకు నేర్పు అంటే ప్రతిది మనము దేవుని సన్నిధుల నుంచే ప్రతిదీ మనం నేర్చుకోవాలా అని ఇచ్చిన ప్రతి వాక్యంలోనూ మనకు జ్ఞానం అనేది కలుగుతుంది అందుకే ప్రతిదీ మనకు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 అంటే నిజమైన దేవుని మనం తెలుసుకొని కూడా ఇంకా మట్టివారిలాగానే జీవిస్తున్నామని దేవుడు జ్ఞాపకం చేసుకుంటుంటాడు అందుకే అట్లా మనము ఆ మట్టివారు ఉండకుండా దేవుని మాణిక్యంగా మనం వాడబడాలన్నమాట కదా పాట కూడా కదా మట్టి కోసం మాణిక్యాన్ని వదిలేసుకున్నాడంట మరి దేవుడు అదే అనుకుంటున్నాడు ఈ ప్రజలకు ఎంత చెప్పినా వినకపోతే వాళ్ళ ఒక మట్టివారు లాగానే అని అంటే గొప్ప జనం విషయంలో దేవుడు వాళ్ళకు ఎంత సత్యం బయలుపరిచినా ఆ సత్యం వాళ్ళ దగ్గరకు వచ్చినా వాళ్ళు తృణీకరించుకుంటున్నారంటే దేవుని వాళ్ళు దూరం చేసుకుంటున్నారే అని అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ దేవుడే చెప్తున్నా తెలియజేసి ఉన్నది మనము ఆ మట్టివారం అని ఆయనే జ్ఞాపకము చేసుకొని చున్నాడు అంటే మట్టివారం జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవుడే ఒక్కసారి దేవుడు మనకు లైఫ్ ఇచ్చిండు లైఫ్ లో ఫస్ట్ ఆయనే సృష్టి అంతట్లో అన్ని సృష్టించగా ఫస్ట్ ప్రేమించిన ఆయన మనకి ప్రేమించాక ఆయన మన దగ్గరకు వచ్చినాక మనకు కనిపెట్టినాక జ్ఞానం కలిగి నడుచుకున్నాక అంతా తిరిగి పర్ఫెక్ట్ గా ఉన్నాక లాస్ట్ అది అన్నిట్లో అమూల్యంగా తరి లాస్ట్ కొంచెం పోయినా ఆ షేప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైమండ్ ఉంది ఆ డైమండ్ కి ఒక మంచి షేప్ చేసేదానికి ఫ్లవర్ షేపు ఒక కొంచెం దానికి రెక్క పెరిగిన అది మొత్తం స్పాయిల్ అవుతుంది కదా ఇది కూడా అంతే అనమాట అంటే దేవుడు ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంది వీళ్లకు నేను ప్రతిదీ నేర్పించినను జ్ఞానం చేత అన్ని నేను వాళ్ళకి నేర్పించినను వాళ్ళ దినములు కూడా నేను లెక్కించుటకు వాళ్ళకి ఏ విధంగా ఉండాలో అది కూడా నేను నేర్పించినను అన్ని నేర్పించడాక కూడా మళ్ళా వాళ్ళు తిరిగి మట్టి వాళ్ళలాగా తయారైనారైనది అని దేవుడు ఆ విధంగా అనుకుంటున్నాను కాబట్టి మనం మట్టి వాళ్ళలాగా ఉండకుండా మరి మట్టి వాళ్ళందరూ మాణిక్యాన్ని వదిలేసుకోరు మనం అట్లా ఉండద్దు దేవుని గట్టి పట్టుకోవాలా మనలో ఉన్న మట్టిని దులిపేసుకోవాలా అంటే ఆత్మీయమైన జీవితంలో మన యుద్ధంలో విజయం పొందాలా మనకు ప్రతిరోజు దేవుడు దినములు లెక్క చేస్తుంటారు కాబట్టి మనలో ఇంకా అతిక్రమం ఏముందో మనలో ఇంకా పాపం ఏముందో మనము కొన్ని విడిపెట్టని కొన్ని పీడిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎంతో మంది సేవకులే కానీ బయటనే కానీ ఇక్కడే కాని స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ మానేసుకోలేరు కదా ఇది కూడా అంతే కొంతమంది తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు కానీ అది మానేసుకోవడానికి సమయం పడుతుంది కానీ ఎప్పుడైతే దేవుణ్ణి కరెక్ట్గా ఆ వాక్యం వాళ్ళ వృద్ధానికి తగిలినంత తక్షణమే వాళ్ళు మానేసుకుంటారు అది మనం కూడా అంతే ఇంకా మనలో ఏదైనా అతిక్రమం మనలో ఇంకా పాపం ఉంటే అనే సంధిలో మన జీవితాన్ని అమూల్యంగా పెట్టుకోవడానికి చూద్దాము ఎందుకంటే సమయం అనేది లేదు కాబట్టి ప్రతి సమయాన్ని ఉపయోగించుకుందాము ఎక్కడ సమయం దొరికినా దేవుని యొక్క సేవకు పరిధిదాము కన్ను పెట్టుకుందాం ఆయన రాకడం మరి ఆయన వాక్యం ఎప్పుడు మన హృదయ పాలకల పైన ఉండేలాగా ప్రార్థన చేసుకుందాము మరి ఆయన ముద్రలు మన మంతరం శీలింపడ్డాం కాబట్టి ఇంకా అనేకలు కూడా ఆయన సన్నిధికి రావాలని ప్రార్థన చేసుకుందాము మరి దేవుడు ఇచ్చిన వాక్యం ఆశీర్వదించబడిన ప్రభా ఆయన చేసిన తప్పు ప్రభ ఆయన పశ్చాత్తాపడిన ఎస్సు ప్రభా నిజంగా ప్రభా ఆ మహారాజా ఇందుడి ప్రభ నీ దగ్గర ప్రభా గోజాడినైనా ఆయన పశ్చాత్తాపడినడు మీరు అందరినీ క్షమించినది ఎస్సు ప్రభా ఆయనెంతో వందనాలైనా ప్రభా అలాంటి తగ్గింపు జీవితం మాకందరికీ దేండి అలాంటి హృదయం మాకు దయచేయండి అదే ఆ ఎస్సు ప్రభా వందనాలు వాక్యందరం మాట్లాడిందన్న లోకం భయంకరంగా పొందినైనా అనేక మంది ప్రభా ఎసుప్రభ తండ్రి వాళ్ళు పరిస్థితి ఘోరంగా ఉంది సుప్రభ సిస్టర్ చెప్పిన సాక్షిని బట్టి నీకు వందనాలైనా ఆ సిస్టర్ కూడా మీరు ముట్టండి తాకండి అలాంటి వ్యక్తి అలాంటి ప్రభా సిస్టర్స్ అనేక మంది పరిశ్రమలు ఉన్నారు ఇస్తు ప్రభా వాళ్ళ యొక్క సమస్య నుంచి వాళ్ళ పిలుగుదల దేయండి దేవా నీకెంతో వందనాలైనా సిస్టర్ చెప్పిన వాక్యాన్ని ఇదికటి పదింపు దేయండి నిజంగా ప్రభా లోకంతో స్నేహం దేవులతో వైరం అనుభవిస్తుంది ప్రభా నేనా ఎస్ ప్రభా నీకెంతో వందనాలు ప్రభా ఈ వాక్యం అనేక చోట్లలో అనేక హృదయాల్లో నాటపడాలా దేవా ఎస్సు ప్రభావం మీరు అక్కడ త్రోబం ఇస్తు ప్రభా ఈ వాక్యాన్ని ఫలింపచేయండి తల్లి నీకెంతో వంధనాలు ఎస్వీ ప్రభా ఈ వాక్యం పట్టుకొని అనేకులు మాణ్యరక్షణ పొందాలా తండ్రి ప్రభావి వాక్యాన్ని ప్రభా అనేక చోట్ల ప్రభా తండ్రినైనా మీరు గొప్ప కార్యం జరిగించండి తండ్రి లేవా నీకు ఎంతో వంధనాలు మీ రాకల దూరంలో ప్రభావితండి అందరినీ మీరు వాడుకోండి మీ సేవ నిమిత్తం మేమందరం వాడబడాలా అనేక చోట్ల పోవాలని యొక్క సత్యాన్ని ప్రభా అనేక చోట్ల మేము వెదజల్లాలా తండ్రి లేవా మీరు వినేవారి చెప్పేవారిగా ఉండాలా ఎస్ప్రభ మమ్మల్ని వాడుకొని మీ కృపీ భద్రపరుచుకున్నారు నీకు వందన తండ్రి ఏసయ ఈ రాత్రితో మాకు తోడు గుడి మీ కళ దర్శనం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసి కృష్ణ కృష్ణ అని తండ్రి అమేన్ యేసి కృష్ణ కృప సమాధానం పరిశుద్ధాత్మందరికీ సదా